సమస్త మానవాళికి ముఖ్యంగా ఆంధ్రులందరికీ నమస్కారం చేస్తూ ఈరోజు ధ్యానం వలన లాభాలు అన్న విషయం గురించి మనం విశేషంగా తెలుసుకుందాం पिराचु सोसईटी स्थापित बड़ी ध्याना पर्व्या अन्नी दिखुला ध्याना अंदर बोध ध्यान शास्त्र अंदर की सुविधित ध्यान शास्त्र द्वारा आध्यात्मिक शास्त्र अंदर की ప్రబోధించడానికి ఎందుకు ధ్యానం కావాలి ధ్యానం చేయకపోతే నష్టం ఏమిటి ధ్యానం చేస్తే లాభాలేమిటి ఊరికే కూర్చుంటే సమయం వృధా కదా అని అనడం సబబే తెలియనప్పుడు కనుక తెలుసుకోవాలి మనం ప్రతి ప్రశ్న వెయ్యాలి ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి ధ్యానం ఎందుకు చేయాలి చేయకపోతే నష్టం ఏమిటి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ధ్యానం చేయకపోతే అన్నీ నష్టాలే ధ్యానం చేస్తే అన్ని లాభాలే మై డియర్ ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ ప్రణామం చేసి చెప్తున్నాను ధ్యానము చేయకపోతే ఏ టు జెడ్ అన్నీ నష్టాలే ధ్యానం చేస్తే ఏ టు జెడ్ అన్నీ లాభాలే ఇంకా గట్టిగా చెప్పాలంటే మరొకసారి ప్రణామం చేసి చెప్తున్నాను ధ్యానం చేయకపోతే లక్షన్నర నష్టాలు ధ్యానం చేస్తే లక్షన్నర లాభాలు లాభాలున్నాయి వాటి గురించి మనం సవివరంగా తెలుసుకుందాం ధ్యానం అంటే మైండ్కి రెస్ట్ మైండ్ అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది నియంత్రిస్తుంది మైండ్ సరిగ్గా లేకపోతే లో ఎనర్జీ లేకపోతే శక్తి క్షీణిస్తే శరీరంలో శక్తి క్షీణిస్తుంది ముసలితనం తొందరగా వస్తుంది మరి చావు తొందరగా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడైతే మైండ్ ఫ్రెష్గా ఉంటుందో ఎప్పుడు యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా నువ్వు ఏ ఇరవై ఏళ్ల వాడు ముప్పై ఏళ్ల వాడులో కనబడతావు కానీ రావు లేకపోతే ధ్యానం చేయకపోతే ముప్పై ఏళ్లకే ముసలితనపు ఛాయలు వచ్చేస్తాయి యాభై ఏళ్ల వాళ్ళ కనబడతాడు అరవై ఏళ్ల వాళ్లా కనబడతాడు ధ్యానం ఆ ధ్యాన శక్తి యవ్వనాన్ని ప్రసాదిస్తుంది ధ్యాన లేమి అనేది ముసలితనాన్ని ప్రసాదిస్తుంది యవ్వనంలో శరీరంలో ఉన్నా కనుక ఆ తర్వాత చావు అనేది చావు అనేది తొందరగా వచ్చేస్తుంది వెంటనే వచ్చేస్తుంది ధ్యానం ఎక్కడైతే లేదో ధ్యానం ఎక్కడైతే ఉందో చావు మన చేతుల్లో ఉంటుంది మన ఆయుష్ విస్తారంగా పెరుగుతుంది ఎంత కావాలంటే అంత మన ఉంటుంది కనుక మరి ముసలితనం జరా మరణము జరా అంటే ముసలితనము మరణం అంటే చావు జరా మరణాలు మన అధీనంలో ఉంటాయి ధ్యాన సాధన ద్వారా ధ్యాన సాధన లేకపోతే ధ్యాన అభ్యాసం లేకపోతే మనము జరా మరణాల చేతుల్లో చిక్కిపోతాం మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం అనేది ముసలితనం వచ్చిన తర్వాత చావుకు సమీపంలో ఉంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది కనుక వయసులో ఉన్నప్పుడే బాల్యదశలోనే ఇప్పుడే మనం చేయాలి జీవితం అంతా మన జీవితం మరి ఆరు పువ్వులు మూడు పువ్వులు ఆరు కాయలు నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎప్పుడు సజీవంగా ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉత్సాహంగా ఉల్లాసభరితంగా ముసలితన ఛాయలే లేకుండా వయస్సులో ఉన్నట్టు యవ్వనలో ఉన్నట్టు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అలా ఉంటుంది జీవితం ఐ డియర్ ఫ్రెండ్స్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఎందుకు బ్రతుకురా అన్నట్టు ఈడ్చుకుంటూ బ్రతుకుతూ ఎప్పుడు చావస్తే ఎంత మంచిదో ఇంకా నా దేవుడు నాన్ను చావు రాసి పెట్టలేదా ఎప్పుడు రాసి పెట్టాడో ఇంకా నేను అనుభవిస్తూనే ఉండవలసిందా అని ఇలాంటి డైలాగులు అన్నీ వస్తుంటాయి ఎక్కడైతే ధ్యానం ఉందో అక్కడ అనారోగ్యం లేదు తలకాయ ఉండదు అక్కడ కడుపు నొప్పి ఉండదు అక్కడ ఆత్మ ఉండదు అక్కడ షుగర్ క్లాసెస్ ఉండదు అక్కడ క్యాన్సర్ ఉండదు హృద్రోగం ఉండదు బీపీ ఉండదు ఏదీ ఉండదు ధ్యానము సకల రోగ నివారణ అన్ని రోగాలు కూడాను ఎందుకు వస్తున్నాయి మన పాప కర్మల ద్వారా మనకు సంకమిస్తున్నాయి మొన్న వాడిని తన్నాను ఇవాళ నాకు తలక నొప్పి వచ్చింది మొన్న వాడిని పొట్టలో పొడిచాను ఇవాళ నాకు విపరీతమైన పొట్ట నొప్పి వచ్చింది మొన్న వాడిని చంపేశాను మరి ఆ కత్తి పెట్టి మెడ నరికేశాను ఈ జన్మలో నేను వాడిని నా మెడ ఇలా ఉందన్నమాట ఈ రోగాలన్నీ పోవాలంటే ఆత్మజ్ఞానం కలగాలి నేను శరీరాన్ని కాదు ఆత్మని తెలుసుకోవాలి అప్పుడే ఈ రోగాలన్నీ పోతాయి ఆ దానికి మార్గమే ధ్యానం ध्यानमने की आत्म प्रबोधि आत्म अभवा मन कम या मन प्रसाद आने कर्मल दग्धम कर्म फलिता दग्धम चुड़ कर्म फलिता रोगा कई डि फ्रेंड्स ध्यानमने सर्वरोग निवारण अनुग्रह वेरी वेरी इंपारटे तड़का नौप दी कैंसर वर्क అది ఇది అని కాదు డోంట్ గో టు డాక్టర్స్ డోంట్ టేక్ మెడిసిన్స్ ఏ వైద్యుడు మీకు పనికిరాడు ఏ మందు మీకు పనికొచ్చేది కాదు ధ్యానం అనేది ఆ ధ్యానంలో ఆ ధ్యాన శక్తి సంపాదించుకుంటాం ఆ ధ్యానశక్తి ఆ కాస్మిక్ ఎనర్జీ రోగాలకు మందు ఈ కాస్మిక్ ఎనర్జీ మరొకడు ఇవ్వలేడు మనకి నా తల్లి ఇవ్వలేదు నా తండ్రి ఇవ్వలేదు నా గురువు ఇవ్వలేడు ఎవ్వరూ ఇవ్వలేరు నా యొక్క కాస్మిక అనిజీని నేనే ధ్యానంలో తెచ్చుకోవాలి దాని ద్వారా రోగాలన్నీ మటుమాయమౌతాయి ధ్యానం చేస్తేనే రోగాలు శాశ్వతంగా పోతాయి లేకపోతే ఏదో మంది తీసుకున్నాము తాత్కాలికంగా ఉపశమించింది క్యాన్సర్ తాత్కాలికంగా ఉపశమించింది మళ్ళీ విజృంభిస్తుంది అది ఏదో ఒక పాల్యుయేటివ్ అంటారు ఒక ఉపశమనమే కానీ అది అది జడము కరిగిపోదు దాని యొక్క కారణము అంతం కాదు మళ్ళీ మళ్ళీ మళ్ళీ తిరగ వస్తూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతూనే ఉంటాము మళ్ళీ మళ్ళీ మందులు తీసుకుంటూ ఉంటాము మందులు తీసుకునే పడదా కాసేపు ఉంటుంది మళ్ళీ పడగైపోతుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ నో డాక్టర్స్ నో మెడిసిన్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరూ ధ్యానులందరూ వైద్యులకు మందులకు పరమశత్రువులు కనుక మెడిటేషన్ ఇది ఓన్లీ వే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు మిమ్మల్ని మీరు ఒక్కరే బాగు చేసుకోగలరు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు ఉద్దరేద్ ఆత్మానాత్మానం ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి మరి డాక్టర్ నన్ను ఎలా డాక్టర్ నన్ను ఉద్ధరిస్తాడు అని గ్రహించడం భగవద్గీతకి విరుద్ధం బుద్ధుడికి విరుద్ధం జీసస్ క్రైస్ట్కి విరుద్ధం ఆధ్యాత్మికతకు విరుద్ధం సో మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకున్నామంటే ధ్యానం ఎవ్వని స్థితినిస్తుంది ముసలితనంలో కూడా ఎవ్వను ఉన్నవాళ్లకి ముసలితనం రాకుండా చేస్తుంది మన ఆయుష్ని ఎంత కావాలంటే అంత పెంచుతుంది అనంతంగా పెంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత ధ్యానము సర్వరోగ నివారణి అని మనం తెలుసుకుందాం ఈ రోగాల గురించి ఇంకొంచెం తెలుసుకుందాం పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే మనం గత జన్మల్లో చేసుకున్న పాపాల ఫలితలే ఈ యొక్క జన్మలో రోగాలు చిన్న చిన్న పాపాలు చేసామనుకోండి చిన్న చిన్న రోగాలు వస్తాయి పెద్ద పెద్ద పాపాలు చేసామనుకోండి పెద్ద పెద్ద రోగాలు వస్తాయి రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి పాపాలే చేయకపోతే రోగాలే రావు పాపాలు ఈజ్ ఈక్వల్ టు రోగాలు అని తెలుసుకోవాలి అంతేగాని ఆ బాక్టీరియా వలన ఆ వైరస్ వలన ఆ వాతావరణ పరిస్థితుల వలన ఎవరికి రోగాలు రావు మనం భగవంతులం నేను శరీరాన్ని అనుకుంటే అవన్నీ వస్తాయి మరి శరీరంలో ఉండి మరి అందరినీ హింసా మార్గంలో ఉంటే ఇవన్నీ వచ్చి అటాక్ చేస్తాయి ఎందుకంటే మనలో శక్తి ఉండదు కనుక కనుక ఈ ఇప్పటిదాకా తెలుసుకున్న సైన్స్ వేరే ఆధ్యాత్మిక శాస్త్రం వేరే ఇప్పటిదాకా మనం ఈ బ్యాక్టీరియా అని వైరస్ అని ఇదంతా ఈ వైద్య శాస్త్రం ఉందే ఇది చాలా అల్పమైనది ఇది ఆవగించంతలా అంది కనుక దానికి స్థానం లేదు ఈ ఏనుగు లాంటి ఆధ్యాత్మికత శాస్త్రంలో కర్మలు చక్కగా ఉండాలి చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి కనుక ఈ మన మనలోని చెడు కర్మలు చేసే పరిస్థితి నుంచి ఈ ధ్యానం మనం తప్పించి మంచి కర్మలు చేస్తే పరిస్థితి తీసుకొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ చెడు కర్మ అంటే హింసా మార్గం ముఖ్యంగా కోడిని మేకను చేపను అన్ని తింటాం కదా అది పరమనీచమైన హింసా మార్గం మానవుడు రాక్షసుడిగా చేస్తున్న కార్యక్రమాలవి ఎవరైతే ధ్యానంలో వస్తారో వాళ్లలో క్రమంగా ఈ యొక్క హింసా ప్రవృత్తి పోయి అహింసా ప్రవృత్తి వస్తుంది మాంసాహారం పక్కకి వెళ్లిపోయి చక్కటి శాకాహారం వస్తుంది మై డియర్ ఫ్రాండ్స్ మాంసాహారం అనేది చాలా నీచమైనది నికృష్టమైనది అది రాక్షసుల భోజనం మానవుల భోజనము కాదు దేవతా భోజనము అంతకన్నా కాదు రాక్షసుల భోజనము మాంసము మానవుల భోజనము శాకాహారము దేవతల భోజనము శ్వాసాహారమే ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ కనుక ధ్యానం ఏం చేస్తుందంటే ఈ మాంసాహారులను శాకాహారులుగా చేస్తుంది శాకాహారులను శ్వాసాహారులుగా చేస్తుంది అంటే రాక్షసులను మానవులుగా చూస్తుంది మానవులను దేవతలుగా చేస్తుంది ఎలాంటి రాక్షసుడైనా రోజు మాంసం తినేవాడైనా పంది మాంసం గాని గొడ్డు మాంసం గాని చేప మాంసం కాని ఏలాంటి మాంసమైనా సరే కాసేపు ధ్యానం చేయండి వాడికి మాంసం తినబుద్ది కాదు ఇంకా అది హింస మార్గం వదిలిపెట్టేస్తాడు వాడు మై డియర్ ఫ్రెండ్స్ హింస చోడియే హంస పకడియే హంస అంటే శ్వాస హింసను వదిలిపెట్టేయండి హంసను పట్టుకోండి పరమహంసలు కండి పరమహింసకులుగా ఉన్నారు పరమహంసలు కండి రామకృష్ణ పరమహంస యోగానంద పరమహంస మరి మనమంతా పరమహంసలు ఎప్పుడవుతాం వచ్చే జన్మలో అవుతామా ఈ జన్మలో కావాలి ఇప్పుడే కావాలి ఈ జన్మలో నేను బుద్ధుడిని కావాలి ఈ జన్మలో నేను కబీర్ని కావాలి వచ్చే జన్మలో చల్తా నహి గాడి కనుక ధ్యానం చేస్తే మనలోని హింసంతా పరిహెత్తిపోతుంది హంసను పట్టుకుంటే హింస పోతుంది ధ్యానం వలన లాభాలు గుర్తుంచుకోండి ఇంతకన్నా లాభం ఏం కావాలి మన హింసా ప్రవృత్తి వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి నెస్టు జన్మలు వస్తున్నాయి చాలా కష్టమైన పరిస్థితుల్లో జన్మ తీసుకోవాల్సి కనుక మన కర్మలని సక్రమం అవుతాయి సాత్వికమైన కర్మలు చేయడం మొదలు పెడతాం అంతవరకు తమోగుణమైన రజోగుణపరమైన కర్మల నుంచి సాత్విక గుణ కర్మల వైపు ధ్యానం మనం తీసుకొస్తుంది భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అపిచేదీ పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవైన వృజునం సంతర్ష్యసి అని అంటే నువ్వు మహాపాత్ములకన్నా మహాపాత్ములు అయినా అంతటి పాపం కూడా నువ్వు ఒక్క ఆత్మజ్ఞాన విచుకతో తొలగిపోతుందోయ్ అర్జునా అన్నాడు కనుక మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేను అర్హున్నా కానా దయచేసి చూడవద్దు ధ్యానానికి అర్హులే ఎలాంటి పాపి అయినా ధ్యానం మొదలు పెడితే వాళ్ళలోంచి ఆ పాపాచరణంతా ఎగిరిపోతుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ మనలోని చెడు మనకి తెలియవచ్చు తెలియకుండానే ఉండవచ్చు తెలిసిన చెడు కాని తెలియని చెడు కాని అంతా పరిగెత్తిపోతుంది మనలో మంచి ఏమిటో మనకి తెలియవచ్చు తెలియకపోవచ్చు మనకు తెలియని మంచి అంతా మనకి వచ్చేస్తుంది తెలిసిన మంచి పెరుగుతుంది తెలియని మంచి అంతా మనకి వచ్చేస్తుంది కనుక చెడు నుంచి మంచివైపు రావాలంటే ఒకటే మార్గము దాని పేరు ధ్యానము చెడు అలవాట్లన్నీ పోతాయి త్రాగుడు పోతుంది స్మోకింగ్ పోతుంది అవి చెడు అలవాట్లు అయితే నిజంగా అవన్నీ పోవలసిందే ధ్యానంలో కొన్ని కొన్ని మనకి చెడు అలవాట్లు యాక్చువల్లీ కావవి కానీ అనుకుంటున్నాము కనుక అవి పోవలసిన అవసరం లేదు కనుక కానీ ఏదైతే చెడు నిజంగా చెడు శరీరానికి మానవ జీవితానికి మానవ మనుగడకు అన్ని పరిగెత్తిపోతాయి మై డియా ఫ్రెండ్స్ సో ప్లీజ్ డూ మెడిటేషన్ ధ్యానం చెయ్యండి ధ్యానం చేయకపోతే ఆ చెడు అలవాట్లు మీ దగ్గరే తిష్టవసం కూర్చుంటాయి అవి వ్రేళ్లు ఉంటాయి మిమ్మల్ని ఇంకా ఇంకా చెడు చేయడానికి ప్రకోల్పిస్తాయి ఆ ఎక్కువ చెడు చేస్తే మళ్ళీ వాటి కర్మలన్నీ అనుభవించాలి జన్మ జన్మలుగా అనుభవించాలి మైడియర్ ఫ్రెండ్స్ కనుక ధ్యానము యవ్వనాన్ని చిరంజీవత్వాన్ని ఆయుష్యు ప్రసాదించడమే కాకుండా సర్వరోగ నివారణ కాకుండా మూడవది ఏంటంటే చెడు అలవాట్లని పోగొడుతుంది రాక్షసులను మానవులుగా మానవులను దేవతలుగా తీర్చిదిద్దుతుంది మాంసాహారులను శాకాహారులుగా మారుస్తుంది అహింసతత్వంలోకి ప్రవేశిస్తాం హింసాతత్వం నుంచి చెడు అలవాట్లన్నీ పోతాయి సుగుణాలన్నీ వస్తాయి దోషాలు అన్నీ పోతాయి ఇంతకన్నా కావాల్సిందేమిటి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ మెడిటేషన్ ఇకపోతే స్కూల్ విద్యార్థులు కాలేజీ విద్యార్థులు వారి దగ్గరకు వద్దాం విద్యార్థులకి తప్పనిసరి ధ్యానం విద్యను అర్ధించాలంటే ఆ మాస్టర్ చెప్పే పాఠాలు బాగా మనకి మనసులో ఎక్కాలంటే ఇక్కడ శూన్యం ఉండాలి ఖాళీ గ్లాసులోనే కదా కాఫీ వేస్తాం అందులో టీ ఆల్రెడీ ఉందనుకోండి కాఫీ ఎలా వేస్తాం మనసులో రకరకాల ఆలోచనలుంటే ఆ కొత్త జ్ఞానము ఆ లెక్చరర్ చెప్పేది ఆ టీచర్ చెప్పేది ఇక్కడికి ఎలా వస్తుంది రాదు కనుక మనసు ఎప్పుడు శూన్యం చేసుకుంటే అప్పుడు ఆ చెప్పే పాఠాలు ఆ లెక్చరర్స్ చెప్పేది స్కూల్ మాస్టర్లు చెప్పేది అంతా అలా వచ్చేస్తుంది ముందేమో కెమిస్ట్రీ లెక్చరర్ కెమిస్ట్రీ పాఠాలు చెప్తున్నాడు ఇక్కడ మనసులో ఏమో మన ఫుట్బాల్ ఉంది ఏ సినిమా చూస్తాము ఎన్టీ రామారావు సినిమావా నాగేశ్వరరావు సినిమావా చిరంజీవి సినిమావా అనుకుంటే ఏది రాదు చిరంజీవి సినిమా చూసేటప్పుడు చూడాలి కానీ కెమిస్ట్రీ క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడ సినిమాలో టీవీ సీరియల్స్ ఉంటే రావాలి ఇక్కడ శూన్యం ఉండాలి అంటే ఆ శూన్యము మనసును శూన్యం చేసుకోవడము అది అభ్యాసం చేసి ఉండాలి కనుక నేమ్ ఐడియర్ స్టూడెంట్స్ విద్యార్థుల ధ్యాన అభ్యాసం చేసే మీరు కనుక విద్యార్థులు కాదలుచుకుంటే ఏదో కాలేజీ పోవడము ఏదో ఫెయిల్ అయినా పర్వాలేదు అని అనుకుంటే కాదు కానీ అలా కాదు కదా మనకి అవన్నీ పాఠాలు రావాలి అందుకోసం స్కూల్కి వెళ్తున్నాం కాలేజీకి వెళ్తున్నాం ఆ విద్యలన్నీ రావాలి ఆ కెమిస్ట్రీ రావాలి ఆ తెలుగు రావాలి ఆ మ్యాథమెటిక్స్ రావాలి ఆ ఇంగ్లీష్ రావాలి ఆ యొక్క మరి కంప్యూటర్స్ రావాలి ఇంజనీరింగ్ రావాలి అంటే ఇక్కడ మనసు శూన్యంగా ఉండాలి కనుక విద్యార్థులు విధిగా ధ్యానం చేసి పొద్దున్న సాయంత్రం రాత్రి ఐదు నిమిషాలు పది నిమిషాలు ధ్యానం చేసిన ఏకాగ్రత పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ చెప్పే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తర్వాత జ్ఞాపక శక్తి చెప్పిన దాన్ని మళ్ళీ మనం నెమరి వేసుకోవడానికి మళ్ళీ ఏం చెప్పారు వాళ్ళని దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి కోసం ఆ స్మృతిలోకి తెచ్చుకోవడం కోసం ఆ జ్ఞాపక శక్తి కావాలి అది వస్తుంది ధ్యానంతో పది సార్లు లెక్చర్లు చెప్పక్కలేదు ఒకసారి చెప్తే అంతా వచ్చేస్తుంది లేకపోతే సార్ ఇందాక నేను సరిగా వినలేకపోయిను మళ్లీ చెప్పండి అంటాం ఎందుకు వినలేదు తల్లి తిట్టింది తండ్రి తిట్టాడు కనుక ఆ మనసు అటుపోయింది ఇటు వినలేదు తల్లి తిట్లని తండ్రి తిట్లని ఇంట్లో పెట్టి స్కూల్కి రావాలి ఆ తిట్లను స్కూల్కి తీసుకురావకూడదు కాలేజీకి తీసుకురావకూడదు ఇదంతా ఎలా సంభవం ధ్యానం ద్వారా కనుక మైడియర్ ఫ్రెండ్స్ ధ్యానంలో ఎప్పుడైతే మనం శూన్యతాస్థితిని అభ్యాసం చేస్తామో ఎప్పటికప్పుడు తీసుకురావచ్చు ముందున్నదానికి రక్షిస్తాము ఏకసంతాగ్రాహులమవుతాం కాన్సంట్రేషన్ పెరుగుతుంది ఏకాగ్రతా శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షలు వెళ్తాము పరీక్షల్లో నేర్చుకున్నంత అప్పుడు జ్ఞాపకం రావాలి లేకపోతే నేను రాస్తాం ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి వెళ్తే అక్కడ కూర్చోంగానే అన్ని జ్ఞాపకం వస్తాయి టకట్ టకట్ ట రాసేస్తాం కనుక ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు అక్కడ ఆ ఇంటర్వ్యూ కూర్చుంటారు ఇంకా వాళ్ళు మనం పిలవడు ఇక్కడ మనం భయపడిపోతూ ఉంటాం ఏమవుతుందో ఇంటర్వ్యూలో ఏమవుతాయో అది అవుతుంది మీరు ఇక్కడ ధ్యానంలో కూర్చుని వెళ్ళండి చక్కగా జరుగుతాయి ఈ కూర్చునే సేపు మరి భయపడిపోతూ చెమటలు కక్కుకుంటూ సమయాన్ని వృధా చేసే కనుక ఆగా కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే ఆ ఇంటర్వ్యూలో చక్కగా చేస్తారు మీరు మీ ఉద్యోగం మీకు వస్తుంది మీ ఐఏఎస్ మీరు పాస్ అవుతారు సో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ స్టూడెంట్స్ విద్యార్థుల ద్వారా ధ్యానం చేయండి ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ యువర్ స్టడీస్ స్కూల్ విద్యార్లకు వాళ్ల వయసు ప్రకారం పదేళ్ల పిల్లలైతే పది నిమిషాలు కాలేజ్ పిల్లలైతే ఇరవై ఏళ్ల వాళ్ళైతే ఇరవై నిమిషాలు చాలు దాట్ కీప్స్ యూ ఫిట్ ఫర్ లెర్నింగ్ కనుక ధ్యానంలో ఆయుష్ పెరుగుతుందని మరి ఎవరు వస్తుందని ఫస్ట్ తెలుసుకున్నాము తర్వాత సకల రోగ నివారణ అని తర్వాత చెడు అలవాట్లు అన్ని పోయి మంచి అలవాట్లు వస్తాయని చెప్పాము తర్వాత నాలుగవది విద్యార్థులకు విద్యార్థులకు జ్ఞాపక శక్తి ఏకాగ్రత తప్పనిసరి కదా కనుక ధ్యానం చెయ్యండి ధ్యానం వలన మనశ్శాంతి కొంతమందికి అన్నీ ఉంటాయి చక్కటి విద్య ఉంటుంది బోళ్ళంత డబ్బు ఉంటుంది పేరు పేరుంటుంది ప్రతిష్ఠ ఉంటుంది కానీ ఏదో భార్యాభర్తల సంబంధంలోనో తల్లి కొడుకుల సంబంధంలోనూ అన్న డబ్బుల బజ్యలో వచ్చేసి మనస్సంతా కకావికలైపోతుంది మనశాంతి లేదు బయట బాగుంటుంది ఇంటికి రాబుద్ది కాదు ఎందుకంటే ఇంట్లో అంతా కోపాలు తాపాలు ఒకడు ఇట్లా అంటాడు ఒకడు అట్లా అంటాడు ఎవరిష్టాలు వాళ్ళది కనుక మనశ్శాంతి లేదు అంటారు అన్ని బాగున్నాయి శరీరమా ఆరోగ్యంగా ఉంది ఉద్యోగమా చక్కటి ఉద్యోగం పిల్లలా అందరూ చక్కటి చూడ ముచ్చటగా ఉన్నారు గౌరవమా సంఘంలో అందరూ ఒప్పుకుంటున్నారు పేరు ప్రతిష్టలు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు అంటారు ఎందుకంటే ఎడమొఖం పెడముఖం భార్యాపడతల్లో అన్నదమ్ముల మధ్యలో కొట్లాట్లు ఆ ఆస్తి నాది ఈ ఆస్తి నాది అని చెప్పేసి ఇంకేముంటుంది మనశ్శాంతి ఎప్పుడు మీకు ఏ సమస్య వలన మనశ్శాంతి పోయినా వెంటనే కళ్ళు రెండు మూసుకోండి శ్వాస మీద ధ్యాసం ఉంచండి పది నిమిషాలు ఇరవై నిమిషాలు మళ్ళీ మనశ్శాంతి వచ్చేస్తుంది ఆ ఏ కొట్లాడ వలన ఏ స్పడత వలన ఏ కోపాతాపాల వలన మనశ్శాంతి పోయిందో వెంటనే బోల్డ్ మనశ్శాంతి వచ్చింది వచ్చేస్తుంది మళ్ళీ చక్కగా మీ వ్యవహారాలు మీరు కొనసాగిస్తారు కనుక ఈ యొక్క ఇంగ్లీష్లో దిని ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటారు అంటే వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాల్లో వలన పుర్రకోబుద్ధి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తరహాగా ఉంటాడు ఆత్మ యొక్క స్థితిలో ఉన్నత స్థితిలో పరిణామక్రమంలో లక్షల స్థితిలో ఉన్నాయి ఒక్కొక్కడు ఒక్కొక్క విధ స్థితిలో ఉంటాడు కనుక అన్ని రకాల స్థితులు వాళ్ళు ఒకటే కుటుంబంలో ఉంటారు కనుక చాలా వ్యత్యాసం ఉంటుంది స్పర్ధలు మనశ్శాంతి పోతుంది యోగికి పోదు ధ్యానికి పోదు అదే మహాభారత యుద్ధంలో అర్జునుడు ఏడుస్తూ కూర్చున్నాడు వీడిని నేను చంపాలా వీడితో కొట్లాడాలా వీడి గురువు నేను చంపాలని చెప్పేసి కృష్ణుడు చంపవోయన్నాడు అదే కుటుంబంలో ఉన్నవాడు కృష్ణుడు వాళ్ళకి కజిన్సే వాళ్ళకి ఆ గురువు లాంటి వాళ్ళే వాళ్ళకి పెద్దవాళ్ళు కానీ చంపేయ్యన్నాడు యుద్ధం వచ్చింది చంపేయాలంతే మనశ్శాంతి కోల్పోలేదు కృష్ణుడు కాని అర్జునుడు కఖావికలైపోయాడు కింగ్ కర్తవ్యత విమోహుడైపోయాడు తన గాంధీవాని పడేశాడు ఇప్పుడు నేనేం చేయాలి వెళ్ళిపోతాను భిక్షాటం చేసుకుంటానన్నాడు ఏమక్కర్లే నీ ధర్మం నువ్వు అన్నాడు నీ ధర్మార్థం కోసం ఇంత దూరం వచ్చావు ఇప్పుడు నువ్వు ఎందుకంటే అర్జునుడు ధ్యాని కాదు యోగి కాదు కనుక అతనికి విషాదం వచ్చేసి మనశ్శాంతి కోల్పోయాడు కృష్ణుడు మనశ్శాంతిని జయించినవాడు ఎప్పుడు మనశ్శాంతి సుఖం ఉన్నా మంచి ఉన్నా చెడు ఉన్నా అందరితో కలిసి ఉన్నా అందరితో కొట్లాడుతూ ఉన్నా అందరితో చంపుకుంటూ ఉన్నా కూడాను అతను ఆ మహాభారత యుద్ధంలో మహాసంగ్రామంలో చక్కగా నవ్వుతూ మాట్లాడాడు నవ్వుతూ ప్రబోధించాడు నవ్వుతూ జీవించాడు కనుక అంటే ఎంత మనస్థైర్యము మనస్ యొక్క వికాసము ఆ యొక్క ఉందో ఆ మనశ్శాంతి ఉందో గ్రహించండి కనుక ఆ విధమైన మనశ్శాంతి కావాలంటే ప్రతి మనిషికి కావాలి ఎవరికి అక్కర్లేదు ఎలాగైతే డబ్బు ఎవరు ఎవరు నాకు అక్కర్లేదు అని కోరుకోరో అందరికీ డబ్బు కావాలి ఎవరికి విద్య అక్కర్లేదు అందరికీ విద్య కావాలి ఎవరికి చక్కటి ఆరోగ్యం అక్కర్లేదు అందరికీ చక్కటి ఆరోగ్యం కావాలి ఎవరికి మనశ్శాంతి అక్కర్లేదు అందరికీ కావాలి మనశ్శాంతి కానీ లోపించిందే మనశ్శాంతి అందరికీ ఎవరినైనా అడగండి నాకు మనశ్శాంతి లేదు అంటారు కానీ ఆ మనశ్శాంతి రావాలంటే ధ్యాన అభ్యాసము తప్పనిసరి అన్యథా శరణం నాస్తి ధ్యాన అభ్యాసం ద్వారానే ఆ మనసును ఎప్పుడు శూన్యం చేసుకునే అలవాటు ద్వారానే మనశ్శాంతి వస్తుంది వేరే విధంగా రాదు కనుక అత్యంత ముఖ్యమైన ఈ మనశ్శాంతి మరి ధ్యానం వల్లనే వస్తుంది పూజ వల్ల ప్రార్థన వల్ల స్తోత్రం వల్ల నామస్మరణ వల్ల మంత్రజపం వల్ల దానాల వల్ల క్రతువుల వల్ల యజ్ఞాల వల్ల యాగాల వల్ల దేయుని వల్ల రాదు ఓన్లీ మెడిటేషన్ ఓన్లీ మెడిటేషన్ ఓన్లీ మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్ మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఒక వ్యాపారస్తుడున్నాడు అనుకోండి తన సరుకుని బాంబేకి తీసుకెళ్లాలో మద్రాసుకు తీసుకెళ్లాలో తెలియదు హైదరాబాద్ నుంచి కొంతమంది మద్రాసుకి తీసుకెళ్లాము అంటారు కొంతమంది బాంబేకి తీసుకెళ్లాము దీనికి లాభాలు అంటారు ఇతనికి ఎక్కడ చేయాలో తెలియదు రెండూ సమంగానే అనిపిస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి దాన్ని ఎటువైపు డిసైడ్ చేయాలి ఆ మనిషి కాసేపు ధ్యానం చేసి ఒక అర్ధగంట సేపు కళ్ళు నుండి మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టేసి మనసును నిరామయం చేసుకుంటే ఒక ప్రశ్న నేను మద్రాస్కి వెళ్లాలా బాంబే కెళ్లాలా అర్ధగంట సేపు ఆ ప్రశ్న వేసుకుని ఇంకా మెడిటేషన్ చేశాను ధ్యానంలో కూర్చోవాలి ఆ అర్ధగంటలో మద్రాస్ మద్రాస్ మద్రాస్ అని ఇక్కడ వినపడుతుంది మీకు లేకపోతే బాంబే బాంబే బాంబే అని వినపడుతుంది మీకు ఇక్కడ స్పష్టంగా వినపడుతుంది క్లియర్ ఆడియన్స్ అంటాడు దాన్ని దూర శ్రవణం వర్డ్స్ వినపడతాయి మీకు కనుక ధ్యానం ఇచ్చిన తర్వాత మద్రాసు అంటే మద్రాస్ సరుకులు అమ్మాలి బాంబే అంటే బాంబే కెళ్లి సరుకులు అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది కనుక ఈ యొక్క భవిష్యత్తులో ఏ చేస్తే బాగుంటుంది అని కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వ్యాపార రీత్యా ఒక రైతు ఉన్నాడు నేను ఈసారి ఏ పంట వేసుకోవాలి చెరుకు వేసుకోనా వరి వేసుకోనా లేదా జొన్న వేసుకోనా లేకపోతే వేరుశనగ పండించినా కాటన్ వేయినా పత్తి పోయినా అంటే ధ్యానం చేస్తే ఏది వేస్తే కరెక్టు వర్షాలు ఎలా రాబోతున్నాయి మార్కెట్ ధర ఎలా ఉంటుంది ఆ రెండిటికి తగిన మరి ఈ పంట ఇది అని చెప్పేసి స్ఫూరిస్తుంది ఇక్కడ జొన్న జొన్న జొన్న ఉంటుంది జొన్న వేయండి లేదా పత్తి పత్తి పత్తి పత్తి వేయండి ధ్యానంలో కూర్చుంటే నాది వినపడేది మాస్టర్లు పైలో ఒక మీకు సమాచారాన్ని ఇస్తారు వాళ్ళ సమాచారాన్ని ఇవ్వాలంటే మీరు ఇక్కడ ధ్యాన స్థితిలో ఉండాలి కనుక మీ ప్రాపంచిక సమస్యలు వ్యాపార రీత్యా గానీ వ్యవసాయ రీత్యా గాని లేతే మీరు చదువుకోవాలి ఇటు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాలా ఆ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాలా ఏం చేయాలి ధ్యానంలో కూర్చోండి మీకు చక్కగా మీకు తెలుస్తుంది కనుక ఈ పూర్తిగా ప్రాపంచికమైన విషయాలు ఇవన్నీ వీటికి కూడా ఎంత అత్యద్భుతంగా వినియోగపడుతుందో ధ్యానం అనేది కేవలం ఆధ్యాత్మికతమైన విషయం కాదు ధ్యానం అనేది కేవలం ఆత్మపరంగానే కాదు పరలోకం కోసమే కాదు ఇహలోకము కోసము ధ్యానము భౌతికమైన ప్రాపంచికమైన నిత్యావసరాల కోసము మౌలికమైన సమస్యల యొక్క పరిష్కారం కోసము ధ్యానం ఆ మీరు ఏం చేస్తే బాగుంటుంది ఇలా వెళ్తే బాగుంటుంది ఇలా వెళ్తే బాగుండదు ఇలానే వెళ్ళండి అని చెప్పేసి మనకు ఒక ఆ యొక్క స్ఫూర్తి వస్తుంది ఒక్కొక్కసారి మాటలు వినపడతాయి ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ మాటలు వినపడతాయి ఇంకా ధ్యానం ఎక్కువ చేస్తున్న కొద్దీ మన మనం ఆ భవిష్యత్ అంతా మనం మూడో కొంటలో చూస్తాం మనం కనుక ఆ విధమైన డెసిషన్స్ మనం వర్తమానంలో తీసుకుంటాం కనుక మై డియర్ ఫ్రెండ్స్ ప్రాపంచికమైన విషయాల కోసమే ధ్యానం ఇదేదో మనకి సంబంధించింది కాదు ఇది ముసలిగడ్డం వాళ్ళకి పరలోకంలో వీళ్ళేదో రిజర్వ్ చేసుకోదలుచుకున్నారు అలాంటి వాళ్ళ కోసం కాదు మాకు అవన్నీ నమ్మకాలు లేవు మాకు ఇక్కడ ఏదన్నా లాభాలు చూపించిందంటే బోళ్ళ లాభాలు ఉన్నాయి మీరు ఏది కోరుకుంటే అది ఆ సమాచారం మీకు వస్తుంది కనుక మై ఫ్రెండ్స్ ఇహలోకానికి పరలోకానికి హపర లోకానికి సుఖానికి ఇచ్చేది మనకి శ్రమ లేకుండా చేసేది లేకపోతే ఈ ధ్యానం ప్రతి ఒక్కళ్ళు ధ్యానం రూపాలకి రావాల్సిందే ఇది ప్రాపంచికమైన విషయం ఇది ఇది మనిషి సుఖమైన జీవితానికి సంబంధించిన విషయం మనిషి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే విషయం మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం ద్వారా మనశాంతి అన్నాము ధ్యానం ద్వారా శారీరక రోగాల నుంచి విముక్తి అన్నాము ధ్యానం ద్వారా యవనం అన్నాము ఆయుష్ అన్నాము ధ్యానం ద్వారా ఏకాగ్రత జ్ఞాపక శక్తి అన్నాము ధ్యానం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి మేజర్ డెసిషన్స్ తీసుకోవాలి వాటి గురించి తెలుసుకున్నాము ధ్యానం ద్వారా మనకు మన చక్కటి విషయాలు కొన్ని కొన్ని శక్తులు మనం డెవలప్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా నాకు ఫోన్ చేయాలి వాడి ఫోన్ నాకు అందటం లేదు వాడి నంబర్ ఏమిటో కూడా తెలియదు నాకు ఎక్కడ వెతికినా దొరకటం లేదు కానీ వాడిని అర్జెంటుగా నేను కలుసుకోవాలి అప్పుడు ఏం చేయాలి ధ్యానంలో కూర్చుని వాడిని తలుచుకొని కూర్చుంటే అతని సేపు ధ్యానంలో కూర్చోండి ఫస్ట్ తలుసుకుని కూర్చుంటాం తర్వాత ధ్యానంలో ఆ శ్వాస మీద ధ్యాసలో చిత్తవృత్తి నిరోధం అయిపోతుంది మనకు కావాల్సిన ధ్యానంలో అనుభవాలు వస్తాయి కానీ మొట్టమొదటి ఆ పదాన వాడి దగ్గరించి నాకు సమాచారం రావాలి వాడు ఫోన్ చేయాలి లేకపోతే లెటర్ రావాలి ఏదో ఒకటి కూర్చుంటాం ధ్యానం చేసి లేచిన వెంటనే ఎవడో వచ్చి నీ గురించి వాడు ఇలా ఫోన్ చేయమన్నాడు వాడి నంబర్ పంపించడను లేదా అతనే నీకు ఫోన్ చేయడము ఇలాంటివి వచ్చేసి వెంటనే వచ్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ కనుక చూసారా ఆ ఫోన్ రాకపోతే మనకి ఎన్ని సమస్యలు ఆ ఫోన్ వస్తే మరి మనకి ఎంత సమస్య పరిష్కారం ఆ ఫోన్ రాబట్టుకునే విషయం వీ ధ్యానం వాడు చేస్తాడు లేడు అనే డోలాయమాన పరిస్థితిలో కాకుండా వాడి చేత ఆ పని చేయించే విధానంగా చేస్తుంది ధ్యానం ఆ డోలాయమానంలో మీ సమయాన్ని వృధా చేస్తారు సమయాన్ని వృధా చేయకుండా ఆ అర్ధ గంట గంట సమీ ధ్యానంలోకి వచ్చిన అనుకోండి ఆ పరిస్థితి అక్కడ నెలకొంటుంది వాడు సొంతంగా పరిగెత్తుకెళ్లి ఎక్కడో మరి ఫోన్ చేస్తాడు మీకు ఎందుకంటే మీ వేవ్స్ అక్కడికి పోతాయి వాడిని ఆ విధంగా చేసేలా అక్కడ కోపింపజేస్తాయి కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ ధ్యానులకు చాలా మామూలు అసలు ఇలాంటివి ఉంటాయని కూడా ధ్యానం చేయని వాళ్ళకి తెలియదు కనుక అవన్నీ కూడా ఆ లాభాలన్నీ కోల్పోతున్నారు ఇవన్నీ జరుగుతాయని తెలుసు కనుక ధ్యానం చేస్తే ఆ లాభాలన్నీ పొందుతారు ఇలాంటి లాభాలన్నీ అసలు ఉంటాయని కూడా తెలియక ధ్యానం లేక ఆ లాభాలన్నీ పోగొట్టుకుంటున్నారు ఎన్నో నష్టాలకు గురి అవుతున్నారు ధ్యానులు కాని వారందరూ ఎన్నో లాభాలు పొందుతున్నారు ధ్యానులు అయిన వాళ్ళందరూ కనుక జానులు కండి పరీక్షలో నేను కొన్ని టాపిక్స్ చదువుకుని వెళ్లాను నాలుగు టాపిక్స్ ఇవే పరీక్షలో వస్తే బాగుండు వస్తే బాగుండు అనుకుంటే ఆ ఇంటర్వ్యూ వాడు ఇవే అడిగితే బాగున్నా అనుకుంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు అవే అడుగుతాడు ఎందుకంటే మీరు ముందరగా వాడిని ప్రిపేర్ చేశారు వాడి మైండ్ మీద మీ మైండ్ పనిచేస్తుంది ఏది ప్రిపేర్ చేయలేదు లేదా వాడు దాంట్లో అప్పుడు మీకు సున్నా మార్కులు మీరు ఇంత ప్రిపేర్ అయ్యారు మీరు ధ్యానం చేశారు వాడు చెప్పాడు నాకు ఇందులోంచే నాకు ప్రశ్న పోయ్య అని చెప్పేసి ఒక థాట్ పెట్టేసి ఒక సంకల్పం చేసి ధ్యానం చేసి మేము వెళ్లారు అందులోంచే వాడు ప్రశ్నలు అడుగుతాడు వాడు ఎగ్జామినర్ వందకి వంద మార్కులు వస్తాయి కనుక ఎగ్జామినర్ మిమ్మల్ని ఏ ప్రశ్నలు వేయాలో ఆ విధంగా ప్రభావితం చేయవచ్చు ఇది తప్పు ఎంత మాత్రమే కాదు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానంలో ఆ ఇతరులను ప్రభావితం చేసే అది ఒక శక్తి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పది మంది పని చేస్తున్నారు వాడు సరిగా పని చేయటం లేరు వాళ్ళ చేత నేను పని చేయించుకోవాలి వాడు డబ్బు ఇచ్చినా వాడు పని చేయటం లేడు వాడికి ఎంత బట్టలు పెడతా అని చేయటం లేడు కానీ వాడు పని చేసే తీరాలి ఇంకోలేను పనిలో పెట్టుకోలేను కనుక వాళ్ళ చేత ఎలా పని చేయించాలి నేను ధ్యానం చేసి ఈ నా దగ్గర పనిచేసే పది మంది ఇవాళ్ళ తప్పకుండా ఏమి మరి నన్ను ఇరకాడ పెట్టకుండా వ్యధ వేషాలు వేయకుండా మరి నాకు మరి చక్కగా పనిచేస్తారు ఇవాళ్ళ నా పని అయిపోతుంది అని ధ్యానం చేసి అతకని సార్ ధ్యానం చేసి ఆ పనిలోకి వెళ్ళాలనుకోండి మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఖచ్చితంగా పనిచేస్తారు మీరు ఆశ్చర్యపోతారు రోజు ఇంకో విధంగా ఉండేవాడు ఇలా ఇవాడు ఎలా ఉందంటే మీరు ధ్యానం చేసే శక్తిని పంపించారు వాడికి వాడి మనస్సు మా వాళ్ళ మనస్సులు ప్రభావితం అయ్యాయి వాడు చక్కగా మీకోసం పనిచేశాడు గుర్తుంచుకోండి కనుక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు పెద్ద పెద్ద పనిచేసే వాళ్ళు మరి ఎంతో కార్మికులు ఉన్నవాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళ యొక్క కార్మికులను వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ను వాళ్ళు చక్కగా దారిలో పెట్టగలరు అలాగే ఒక లెక్చరర్ ఉన్నాడు వాళ్ళ స్టూడెంట్స్ అంతా క్లాస్ రూమ్లో అల్లరి గలబాజేస్తుంటారు ఈ లెక్చరరు ఈ ఉపాధ్యాయుడు మరి ఇంట్లో ధ్యానం చేసి అదకని సేపు నా పిల్లలు చక్కగా కూర్చోవాలి అని చెప్తే ఆ శక్తి పోయి వాళ్ళని చక్కగా కూర్చోబడుతుంది మరి ఇంతకన్నా కావాల్సింది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ ధ్యాన శక్తులు టెలిపతి మరి మనసు మీద ఈషత్వం అంటాం వశిత్వం అంటాం అందరి మీద అధికారము అందరిని వశం చేసుకునేస్తుంది అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రకామ్య ఈషత్వ వశత్వ ఇవన్నీ సిద్ధులు ధ్యాన సిద్ధులు అష్ట సిద్ధులు అష్ట ఐశ్వర్య అష్ట సిద్ధులు ఇప్పుందాక నేను చెప్పింది ఈషత్వ వశత్వ అన్న రెండింటికి ఈషత్వ అంటే అందరి మీద పరిపాలన మీ దగ్గర పనిచేసే వారి మీద వీళ్ళు పరిపాలిస్తారు వాళ్ళని వశీకరణం చేసుకుంటారు మీ యొక్క పనులకు వాళ్ళు చక్కగా ఉపయోగపడారు అందుకోసమే వాళ్ళు ఉన్నారు కానీ ఆ పనులు చేయటం లేదు స్ట్రైకులు చేస్తున్నారు కనుక ఆ ఈషత్వ వశిత్వ అనే యొక్క ఆ యొక్క కనుక మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా ధ్యానం చేయండి మీ యొక్క సక్రమంగా నెరవేర్చుకోండి అందరి చేత చక్కగా పనులు చేయించుకునే విధానం వాళ్ళతో తిట్టక్కర్లేదు ఒక మాట చెప్పక్కర్లేదు వాళ్ళ వెంట పడక్కర్లేదు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసి ఆ సంకల్పం పెట్టుకుని ఆ ధ్యాన శక్తితో వెళ్తే అందరూ మీకు దాసోహం అంటారు ఫ్రెండ్స్ ఆ విధంగా చేసుకుని మీ జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోండి ధ్యానం వలన లాభాలు అన్న విషయం తెలుసుకుంటున్నప్పుడు మళ్లీ భగవద్గీత దగ్గరికి వెళ్దాం కృష్ణుడి దగ్గరికి వెళ్దాం ఆయన ఏమన్నాడంటే యోగ కర్మసు కౌశలం అన్నాడు అంటే యోగము ద్వారా చేసే కర్మల్లో కౌశల్యం వస్తుంది ఎఫిషియన్సీ నేను సంగీత్ఞాని బాగా సంగీతం పడాలి ధ్యానం చేసి సంగీత కచేరీ చేస్తే నా సంగీత కచేరీ ఎఫిషియన్సీ పెరుగుతుంది నా రాగాలు బాగా పలుకుతాయి నా శృతి బాగా ఉంటుంది నా లయ బాగా ఉంటుంది ఫోటో తీసుకోవాలి కెమెరా ఫోటో తీసుకోవాలి ధ్యానం చేసి ఆ ఫోటో తీసుకుంటే ఆ ఫోటోలో ఫోకసింగ్ బాగా చేయడం తెలుస్తుంది ఆ కెమెరా ఆపరేట్ చేయడం బాగా తెలుస్తుంది ఎవరి ప్రొఫెషన్లో ఎవరి విద్యల్లో ఎవరి వృత్తల్లో వాళ్లలో ఆ రాణింపు అనేది పెరుగుతుంది ఆ క్వాలిటీ పెరుగుతుంది ఆ కౌశల్యం పెరుగుతుంది ఆ ఎఫిషియన్సీ పెరుగుతుంది నేను బాగా ధ్యానం గురించి చెప్పాలి ఇప్పుడు నాకు ధ్యానం తెలుసు ఇప్పుడు నేనేం చేస్తున్నాను ధ్యానం గురించి చెప్తున్నాను ఈ చెప్పడంలో నా యొక్క కౌశల్యం పెరుగుతుంది నేను ధ్యానం చేస్తుండగా చేస్తుండగా ఎఫిషియన్సీ ఒక శిల్పి ఉన్నాడు శిల్పాన్ని చక్కాలి అమర శిల్పి జక్కన ఎంతో ధ్యానస్థుడైతే గాని గత జన్మల్లో ఈ జన్మల్లో ఆయన అంతటి అమర శిల్పి కాజాలడు ఎంతో ధ్యానశక్తి ఉంటే గాని త్యాగరాజస్వామి అన్ని చక్కటి కీర్తలను రచింపచేసి ఉండేవాడు కాదు ఆ క్వాలిటీకి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఆ యొక్క ప్రపంచవ్యాప్తమైన ఆ యొక్క నాణ్యతకు ఆ ప్రపంచంలోనే అతిశుద్ధమైన నాణ్యతకు కారణము అంత ముందు జన్మల్లో చేసిన ధ్యాన సిద్ధి కనుక ఏ పనిలో అయినా పెరగాలంటే ధ్యానం చేసే తీరాలి కనుకనే యోగ కర్మసు కౌశలం అన్నాడు వంట చేయాలి ధ్యానం చేసి వంట చేయండి చక్కగా వస్తుంది ఆ వంట పాకం బాగా కుదురుతుంది ఆ యొక్క స్వాదం చాలా చక్కగా ఉంటుంది రుచి అత్యద్భుతంగా ఉంటుంది కోపంతో తాపంతో ఏదో వంట చేసామనుకోండి చండాలంగా ఉంటుంది శాంతంగా ధ్యానం చేసి మరి చక్కగా ఆ యొక్క వంట చేసామనుకోండి ఎంత రుచిగా ఉంటుందో ఎంత చక్కటి ఆ యొక్క రసం లోంచి కనుక మనం పొద్దున్నీ రాత్రి వరకు ఎన్ని పనులు చేయాలో రకరకాల పనులు చేయాలి డ్రైవింగ్ చేయాలి ధ్యానం చేసి డ్రైవింగ్ చేయండి పర్ఫెక్ట్ గా ఉంటుంది డ్రైవింగ్ లేదా ఆ సరిగా పడవు అదేదో ముందుకు పోతుంది వెనక్కిపోతుంది స్పీడ్ సరిగా ఉండదు ఇటు పోతాము అటుపోతాము కనుక ధ్యానం చేసి డ్రైవర్స్ ముఖ్యంగా ధ్యానం నేర్చుకోవాలి లేకపోతే యాక్సిడెంట్లు అన్ని కూడాను ఇవన్నీ తప్పించుకోవాలంటే ఆ డ్రైవర్ నిద్రస్తుంటుంది వాడికి లేకపోతే వాడికి ఏకాగ్రత తప్పుతుంది లేకపోతే వాడు ఇవన్నీ పోవాలంటే ధ్యానం చేసే తీరాలి ధ్యానం కంపల్సరీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ వాట్ ఎవర్ దే డూ యోగ కర్మసు కౌశలం ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం మనం ఆ కర్మల్లో మనకి ఎఫిషియన్సీ కావాల్సిందే ఫర్ హయ్యర్ బెనిఫిట్స్ ఫర్ హయ్యర్ ఈడ్స్ ఏ వృత్తిలో ఉన్నా ఏ కర్మల్లో ఉన్నా ఆ అన్ని కర్మల్లో ఆ సకల కర్మల్లో సకల వృత్తుల్లో నీ యొక్క క్వాలిటీ పెరగాలంటే నీ యొక్క కౌశల్యం ఎఫిషియన్సీ పెరగాలంటే ఓన్లీ మెడిటేషన్ వివేకాందుడు అంత తిరిగాడు ఆ తిరగడంలో కౌశల్యం అంత మాట్లాడాడు ఆ మాట్లాడంలో కౌశల్యం అంత వ్రాశాడు ఆ వ్రాయడంలో కౌశల్యం అంత ఆర్గనైజ్ చేశాడు అన్ని మఠాలు అందులో కౌశల్యం ఎలా వచ్చింది ధ్యానం ద్వారా వచ్చింది కనుక మై డియర్ ఫ్రెండ్స్ రిమెంబర్ దిస్ పాయింట్ వెరీ వెరీ క్లియర్లీ ఫర్ వన్స్ అండ్ ఫర్ ఆల్ మీ కర్మల్లో ప్రావీణ్యత శుద్ధత పరిపక్వత నాణ్యత పెరిగితేనే మీకు అందులో ఎక్కువ వ్యాపారం వస్తుంది ఎక్కువ లాభాలు వస్తాయి బాగా పాడితే బాగా మళ్ళీ కొన్ని కొత్త కచేరీలు వస్తాయి బాగా పాడకపోతే అక్కడితో ఆగిపోతాం కనుక అన్నిటికీ మూలం ధ్యాన శక్తి కనుక ప్లీజ్ డూ మెడిటేషన్ and increase the quality in and in each and everything my dear friends my dear masters and my dear gods dhyana sadhana valla yena leni labhat bhava udvegala meda manike niyantran vastundi ante evaraina avamanam chesadu ankonde dhyani kani vadu krungipothadu suicide kuda cheskuntadu kani dhyani aina vadu avun vadu avamanam chesadu vaadi ishtam vaadidi వాడి ఒపీనియన్ వాడిది అని అక్కడే కట్ చేసేస్తాడు ధ్యాని కాని వాడు వాడినని అవమానం చేస్తాడా అని చెప్పేసి ఇంకా బగ బగ బగ బగ మండిపోతాడు వాడు అంటే వాడి యొక్క భావ ఉద్వేగాల మీద వాడికి నియంత్రణ లేదు ఇంకోటి ఉందనుకోండి వాడిని ఎవడు ఇంకా వాడి మీద ఒక లక్ష రూపాయలు ఖర్చు చేస్తాడు వాడు పొగిడి పొగిడాడు కదా చెప్పేసి అనవసరంగా సమయం వృధా చేస్తాడు ఊరికే జాల్సా చేస్తుంటాడు ఏదో బర్త్డే పార్టీ అనుకోండి ఓ ఎ నా బర్త్డే పార్టీ అని ఒక లక్ష రూపాయలు ఖర్చు చేస్తాడు అదంతా పిచ్చి పని ఆ లక్ష రూపాయలు సరైన దానికి ఉపయోగించాలి నీ సమయాన్ని సరైన దానికి ఉపయోగించాలి నీ భావ ఉద్వేగాలను సరైన వాటికి ఉపయోగించాలి పనికి మాట పనికి మారిన వాటికి మరి ఉపయోగిస్తాడు ధ్యాని కానివాడు వాడు ఎవడో తిట్టాడు వాడికి నేను ఎందుకు పోయి వాడిని మళ్లీ పది గుండాలు తీసుకొచ్చి వాడిని నేను తిట్టించి కొట్టించాలి వాడు తిట్టాడు అయిపోయింది అంతే అయిపోయింది వాడి ఇష్టం వాడి కనుక మన ఈ భగవద్గీతలో కృష్ణుడు అంటాడు యో నృష్యతి న్వేష్టి నోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి స మే ప్రియ ఎవడైతే దేనికి హర్షించడో దేనికి ఏడవడో ఇలాంటి క్వాలిటీస్ వస్తాయి ధ్యానము ద్వారా మన భావ ఉద్వేగాల్లో చక్కటి సమతుల్యత వస్తుంది దేనికి ఎక్కువ పొంగిపోము దేనికి ఎక్కువ కరుంగిపోము ఎంత చక్కటి స్థితి బుద్ధియుక్తో జహాతీహ బుద్ధియుక్తుడైన వాడు అంటే బాగా ధ్యానం చేసి బుద్ధి సంపాదించిన వాడు సమత్వం యోగ ఉచితే సిద్ధ్య సిద్ధ సమత్వం యోగ వచ్చేది కనుక సిద్ధి కానీ అసిద్ధి కానీ ఒక పని అయినా ఒక పని కాకపోయినా సమత్వంగా ఉంటాడు ఈక్వానిమెఠీ అంటాడు కనుక జీవితంలో ఒకసారి పొంగిపో పరిస్థితులు వస్తాయి ఒకసారి కుంగిపోయే పరిస్థితులు ఉంటాయి కానీ ఏ పరిస్థితులకి పొంగిపోడు ఏ పరిస్థితి కుంగిపోడు కనుక టెన్షన్స్ ఉండవు కనుక హాయిగా ఉంటుంది జీవితం ఆ విధమైన సమతుల్యం తన జీవితంలో సాధించాలంటే ధ్యానం ఒకటే మార్గం ఎవరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తారో కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద చేస ఏ పని లేనప్పుడు ధ్యానం అన్న పని ఊరికి గొప్పాలు కొట్టుకోకూడదు ఊరికి పనికి రాని సొల్లుకోకూడదు వాడిట్ట వీడిట్ట అని బోగట్ట నీకెందుకు వాళ్ళిద్దరు ఎలా కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు ఎలా ముద్దు పెట్టుకుంటున్నారు నీకు ఎందుకు నువ్వు నీ పని చూసుకో నీ పని వదిలిపెట్టేసి వాడి ముద్దు పెట్టుకుంటున్నాడు ఎందుకు చూస్తున్నావు వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నాడు వాళ్ళు ఎందుకు చూస్తున్నాడు నీకేమి లాభం దానివల్ల నీ కొట్లాటలు నువ్వు చూసుకో లేదా నీ ముద్దులాటలు నువ్వు చూసుకో నీ పనులను చూసుకో పక్క కొట్లాటలు పక్క వాళ్ల ముద్దులాటలు నీకెందుకయా స్వామీజీ కనుక ఇవన్నీ పోతాయి కనుక మన సమయం వృధా కాదు అనవసరమైన వాడి కొట్లాటలు చూసి నా కోపం వచ్చేసి వాడి శృంగారం చూసి నాకు ఏదో వచ్చేసి నేను కూడా ఐ లూజ్ మై బ్యాలెన్స్ కనుక నీ శృంగారాలు నువ్వు చూసుకో నీ యొక్క కొట్లాడటం చూసుకో కొట్లాడవలసింది కొట్లాడవలసింది యుద్ధాయ కృతనిశ్చేహ యుద్ధం చేయి అన్నాడు అనక పక్క వాళ్ళ కొట్లాటలు నాకు లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్ నీ శృంగారాల్లో నువ్వు ఉండు శృంగారాలు చూస్తే నీకు వెళ్దాం నీ శృంగారాల్లో నువ్వు నీ కొట్లాట నువ్వు కొట్లాడు నుక నీ కోసం నువ్వు జీవించడం అనేది వస్తుంది అనవసరమైన చుట్టుపక్కల వారి ఆ యొక్క కృత్య అకృత్యాల్లో నీ యొక్క భావోద్వేగాల్లో నీ సమతుల్యత నువ్వు కోల్పోవు మై డియర్ ఫ్రెండ్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ కనుక ధ్యానం వలన ఎన్ని లాభాలు చూడండి వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు తగుదున్నమా అని మన వాళ్ళిద్దరు పోతావు వీడు తప్పంటావు లేదా వాడు రైట్ అంటాము అందులో ఇరుక్కుంటాము నువ్వు కూడా చంపబడతావు వాళ్ళతో పాటు అనవసరంగా నీ వేలు పెట్టావు గనక కనుక డోంట్ థింక్ అఫ్ అదర్స్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్ జీవితంలో యొక్క అత్యద్భుతమైన సమతుల్యత వస్తుంది ధ్యానం ద్వారా ధ్యానంలో ధ్యాన స్థితిలో ధ్యాన నిరంతర అభ్యాసంలో అత్యంత పరాకాష్టమైన లాభాలు ఏమిటంటే ధ్యానంలో మనకు వచ్చే అనుభవాలు ధ్యానం చేస్తున్నాము హాయిగా కూర్చున్నాము కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాము మైండ్ కంట్రోల్ అయిపోయింది గంట అయిపోయింది రెండు గంటలైపోయింది మూడు గంటలు అయిపోయింది తర్వాత లేచి చూస్తే మనకి ఏదో ఐదు నిమిషాలు కూర్చున్నట్టుంటుంది సీనియర్స్ కి కొత్తలో అయితే ఐదు నిమిషాల్లో కళ్ళు రెండు మూసుకుని కూర్చున్నా ఏదో రెండు గంటలు కూర్చున్నట్టు ఉంటుంది కానీ పాత పడుతున్న కొద్దీ గంటలు కూర్చున్నా రెండు నిమిషాలు కూర్చున్నట్లే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఆ ఐదు గంటల ధ్యానస్థితితో అపారమైన ప్రాణశక్తి మన దేహంలో ఇంకినప్పుడు వర్షించినప్పుడు ప్రవహించినప్పుడు అప్పుడేమవుతుందంటే మనలో ఉన్న అనేక అనేక శరీరాలు ఉత్తేజితమవుతాయి ఆస్ట్రల్ బాడీ కాజల్ బాడీ సుప్రాకాజల్ బాడీ సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము మనం ఏడు శరీరాల సముదాయం మనం మనకి భౌతికకాయ మటుకే తెలుసు సూక్ష్మ శరీరం తెలీదు కారణ శరీరం తెలియదు మహాకారణ శరీరం తెలియదు ఏమీ తెలియదు మనకి అవన్నీ కూడా ఉత్తేజితమై మనము అనేక లోకాలు మనం తిరుగుతాము సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలు కారణ శరీరంతో కారణ లోకాలు మహాకారణ శరీరంతో మహాకారణ లోకాలు అవన్నీ తిరుగుతాము భువన లోకాలన్నీ మనకి తెలుస్తాయి భూ భువర్ సువర్ జన మహా తప సత్యలోకాలు ఎన్ని లోకాలున్నాయో సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి మన దగ్గర నా ఏడు శరీరాల్లో మనకొక భౌతిక కాయము మన యొక్క ప్రాణమయ కోసము అవి కాకుండా మిగతా శరీరాలతో అన్ని లోకాలు తిరుగుతాం మై డియర్ ఫ్రెండ్స్ ఇది ధ్యానంలో లాభాల్లో పరాకాష్ఠ ఈ యోగులంతా ఏం చేస్తున్నారు హిమాలయాల్లో అక్కడ ఇక్కడ ఇక్కడ ఊరికే కూర్చున్నారంటే వాళ్లు భౌతికకాయ అక్కడ ఉంది వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరాలతో కారణ శరీరాలతో వాళ్ళు ఆ భౌతికకాయని వదిలి సృష్టి అంతా మరి వాళ్ళు విహరిస్తున్నారు సృష్టినంతా తెలుసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ అదే బ్రహ్మానందము కనుక ధ్యానం వలన ఈ బ్రహ్మానందం వస్తుంది లడ్డూ తింటే లడ్డూ ఆనందము భజన చేస్తే భజనానందము ధ్యానం చేస్తే బ్రహ్మానందం కనుక బ్రహ్మానందం కోల్పోతున్నారు బ్రహ్మ అంటే భూ ఇది బ్రహ్మ అన్నిటికన్నా గొప్పదాన్ని భూ అంటాం బ్రహ్మానందం అంటే అన్నిటికన్నా గొప్ప ఆనందము ధ్యానానందము ఆత్మానందము అది వస్తుంది కనుక ధ్యానం వల్ల లాభాల్లో పరాకాష్ట ఏమిటయ్యా అంటే బ్రహ్మానందము అహం బ్రహ్మాస్మి అని తెలుస్తుంది నేనే అంతా అని తెలుస్తుంది నా పెళ్ళావు నేనే నా మూగుడిని నా పిల్లలు నా శత్రువు నేనే ఆ కంసుడు నేనే ఆ కృష్ణుడు నేనే ఆ హిట్లర్ని నేనే ఆ వీరప్పని ఆ చంద్రబాబు అంతా నేనే అహం బ్రహ్మాస్మి లేతే వాడు వేరే వీడు వేరే వాడిన శత్రువు వీడిన మిత్రు ఏమిటో గోళ ఆ గోల అంతా అంతా నువ్వే అద్వైతం రెండో ఒక వాడు కనుక ఆ అద్వైత స్థితి లభిస్తుంది ఆ అద్వైత ఆనందం వస్తుంది ఆ బ్రహ్మానందం వస్తుంది త్రిలోక సంచారు అవుతావు త్రికాల జ్ఞానం అవుతావు మై డియర్ ఫ్రెండ్ ధ్యానం ద్వారా అది పరాకాశం ఎవరెస్ట్ శిఖరం ఏ టు జెడ్ ధ్యానం వల్ల ఉన్నాయి గడ్డిపోచ దగ్గర నుంచి ఆ యొక్క బ్రహ్మత్వం దాకా ఈ యొక్క బ్రహ్మానందాన్ని ధ్యానం ద్వారా లక్షల మంది పొందారు ఒకసారి ఒక ఆయన గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్లాడు ఆరు ఉన్నాడు అక్కడ అక్కడ ఉండి ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి మీతో ఒక మాట చెప్పాలి అన్నాడు చెప్పవయ్యా అన్నాడు గౌతమ బుద్ధుడు మీ దగ్గర ఆరు నెలలు ఉన్నాను మీరు చేసే పనులన్నీ చూస్తున్నాను మీలాంటి వాడు ఇంతకుముందు ఎవడూ పుట్టలేదు ఇక ముందు కూడా పుట్టబోడు అన్నాడు కొంచెం దగ్గర రాన ఆయన అన్నాడు గౌతమ బుద్ధనాన్ని నెత్తి మీద ఒకడు ముట్టాడు నీకేమైనా తెలుసా నీకేమైనా మూడో కన్ను ఉందా నాకన్నా ముందు వచ్చిన వాళ్ళందరినీ నువ్వు చూసావా రాబోయే వాళ్ళందరినీ నువ్వు తిలకించావా లేదు మరి ఎందుకు మాట్లాడుతున్నావు గుర్తుంచుకో నాలాంటి వాళ్ళు లక్షల మంది నాకన్నా ముందే పుట్టారు నాలాంటి వాళ్ళు లక్షల మంది నా తర్వాత కూడా పుడతారు కనుక లక్షల మంది బుద్ధులు అయ్యారు జీసస్ క్రైస్టులు బ్రహ్మానందాన్ని అనుభవించారు అనుభవిస్తున్నారు ఆత్మకి మరణం లేదు శరీరానికి మరణం ఉంది కనుక ఆ యొక్క బ్రహ్మానందాన్ని మీరు కోల్పోతున్నారు మీ ముంగిటిలో ఉంది మీరు మీ ఇంట్లో కూర్చుని కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద జాతర పెట్టడమే తిరుపతికి వెళ్ళక్కలేదు మక్క వెళ్ళక్కలేదు రామేశ్వరం పోక్కలేదు మరి మానస సరోవరం పోక్కలేదు మీ ఇంట్లో కూర్చుని కళ్ళు రెండో మూసుకుని శ్వాస మీద మూడు సీరియల్స్ చూస్తాము రెండు సీరియల్స్ చూడండి ఒక సీరియల్ మానేసేయండి ఒకరోజు ప్రతిరోజు ఆ సీరియల్ లో నలభై నిమిషాలు ధ్యానం చేయండి మై డియర్ ఫ్రెండ్స్ బ్రహ్మానందం వస్తుంది కనుక ఎన్నో లాభాలు చెప్పుకున్నాం మనం చివరి లాభంగా ఇవి ఆధ్యాత్మిక పరమైన లాభాలు దివ్య చక్షు మన గత జన్మలను చూసుకుంటావు నేను నా గత జన్మలను చూసుకున్నాను ఈ జన్మలో ఒక బ్రాహ్మణ సింట్లో గత జన్మలో నేను ముస్లిం గోల్కొండ దగ్గర సూఫీ మాస్టర్ అంత ముందు జన్మలో నేను ఒరిస్సాలో ఉన్నాను అంత ముందు జన్మలో నేను అమెరికా ెంజమిన్ ఫ్రాంక్ లేదు కనుక మైడియర్ ఫ్రెండ్స్ నా జన్మలన్నీ తెలుసుకున్నాను నా భార్య తెలుసుకుంది నా పిల్లలు తెలుసుకున్నారు నా డ్రైవర్ తెలుసుకున్నాడు మన ఆశ్రమం కర్నూలు బుద్దాపిరమిశ్రమం మరి వాచ్మెన్ తెలుసుకున్నారు వాచ్మెన్ భార్య తెలుసుకుంది ఎంత లక్షల మంది తెలుసుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఇతర రాష్ట్రంలో మరి పిరమిడ్ ధ్యానం ద్వారా అనాపానసతి ద్వారా శ్వాస మీద ధ్యాస ద్వారా మీరు తెలుసుకోండి అందరూ తెలుసుకోవాలి బుద్ధుడు తన జాతక కథలన్నీ తెలుసుకున్నాడు భగవద్గీతలో కృష్ణుడు అంటాడు బహుని మే వ్యతీతాన్ని జన్మాన్ని తవ వేద సర్వాణ్ణి నా త్వం వేత్త పలంతప అంటే అర్జున నువ్వు నేను ఎన్నో జన్మలెత్తావు నాకు నా జన్మలన్నీ తెలుసు నీవీ తెలుసు నీకే ఏమీ తెలియదు పో అన్నాడు ఎలా తెలుసు ఆయన ధ్యానం చేశాడు ఆయన యోగేశ్వరుడు ఆయన ధ్యానేశ్వరుడు మనం కూడా అలా కావాలి మనం కూడా బుద్ధుడులా కావాలి ధ్యానం యొక్క పరాకాష్ఠ కదా అది ఆ పరాకాష్ట మనకి వలదా కావాలి కనుక ఆ బుద్ధత్వం వస్తుంది ఆ కృష్ణత్వం వస్తుంది ఆ క్రైస్ట్ కాన్షియస్నెస్ మనకు వస్తుంది ఆ బ్రహ్మజ్ఞానం వస్తుంది మనం బ్రహ్మర్షి అవుతాము ధ్యాని అయినవాడు అచ్చిర కాలంలో యోగి అవుతాడు యోగి అయినవాడు అచ్చిరకాలంలో ఋషి అవుతాడు ఋషి అయినవాడు అచ్చిర కాలంలో రాజర్షతాడు రాజర్ష అయినవాడు అచిర కాలంలో బ్రహ్మర్షి అవుతాడు ధ్యాని అంటే రెగ్యులర్ మెడిటేటర్ యోగి అంటే కళ్ళు రెండు మూసుకోగానే మనసును పరిశూన్యం చేయగలిగిన ఋషి అంటే మూడవకలను ఉత్తేజితం చేసిన వాడు రాజర్షి అంటే తన జన్మలను తాను బ్రహ్మర్షి అంటే సకల సృష్టి రహస్యాలను తెలుసుకున్నవాడు మైడియర్ ఫ్రెండ్స్ ప్రతి స్టేజ్లోనూ లాభాలు ఉంటాయి ధ్యానిగా ఉన్నప్పుడు ధ్యానిగా ఉండే లాభాలు యోగిగా ఉండేటప్పుడు యోగిగా ఉండే లాభాలు ఋషిగా ఉంటే ఓయ ఋషి లాభాలు రాజ చేతే అంతకన్నా గొప్ప లాభాలు లాభాలు బ్రహ్మ చేతే మొత్తం నువ్వే సృష్టి ఇవన్నీ కాకపోతే ఆ లాభాలను కోల్పోతున్నట్టే కదా మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం ప్రతి ఒక్కడు మిత్రుడు అవుతాడు మిత్రలాభం వస్తుంది ధనలాభం కాదు లాభం మిత్రలాభమే లాభం పర వస్తు చిన్న ఈశ్వరి చెప్పారు కదా మిత్రలాభం గురించి కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు ఆ కృష్ణుడు యోగేశ్వరుడికి పదహారు వేల మంది మిత్రులు అన్నమాట ప్రాణమిత్రులు అన్నమాట ఏవైనా చేస్తారు వాడు ధ్యాని కాని వాడికి ఇంట్లో కూడా శత్రువులే బయట కూడా శత్రువులే ధ్యాని అయినవాడికి అన్ని చోట్ల మిత్రులే మిత్రులు మిత్రులే మిత్రులు ప్రతివాడు మిత్రుడే నాకు ఆంధ్ర లక్షల మంది మిత్రులు ఉన్నారు లక్ష ఇళ్లలో నేను ఫ్రీగా భోజనం చేయొచ్చు సంవత్సరాలు తరబడి వాళ్ళంతా నాకు ఎందుకు మిత్రులు ధ్యానం ద్వారా ఎంత డబ్బు ఒక మిత్రులు కొనుక్కోగలరు మీరు ఇంపాసిబుల్ ధ్యానం ద్వారా ధ్యాన ప్రచారం ద్వారా అందరికీ ధ్యానాన్ని బోధించడం ద్వారా అందరూ మీ ప్రాణమిత్రులు అవుతారు ఎవ్రీ పర్సన్ మరి అలాంటి లైఫ్ వాట్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ what a great life my dear friends my dear masters my dear gods of andhra pradesh andhra lara telugu vallara telugu vallandaru andhra randaru andhra pradesh lo unna vallandaru kuda nu yogulu kavali 2004 alla 2008 alla 2012 alla andhra rashtramu ధ్యాన ఆంధ్రప్రదేశ్ కావాలి రెండు రెండు వేల మన భారతదేశం అంతా కూడా ధ్యాన భారతం కావాలి రెండు వేల ఎనిమిది కల్లా మన ప్రపంచం అంతా మన జగత్ అంతా రెండు వేల పన్నెండు కల్లా ధ్యాన జగత్తు కావాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు మూడు నిశ్చయాలు నిర్ణయాలు సంకల్పాలు చేసుకున్నారు దానికి అనుగుణంగానే అందరూ పిరమిడ్ మాస్టర్లు అందరూ పనిచేస్తున్నారు సకల ధ్యానంలో సకల లాభాలు పొందిన వారే పిరమిడ్ మాస్టర్స్ కనుక ధ్యానం వలన లాభాలు తెలుసుకుంటే ఎంత చక్కగా తెలుసుకుంటే అంత తొందరగా ధ్యానంలోకి వస్తాం అంత ఎక్కువగా ధ్యాన అభ్యాసం చేస్తాం అంత చక్కగా ధ్యాన అభ్యాసం చేస్తాం ఈరోజు మనం ధ్యానం వలన లాభాలు అన్న విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్నాము ఇది నేను ఈ లాభాలన్నీ నేను పొందాను కనుక చెప్తున్నాను మీరు పొందండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం